దీనికి ఒక దృష్టాంతం ఏంటంటే నూటన్ మహాశయుడు లా ఆఫ్ గ్రావిటీని దర్శించినాడు ఎలా దర్శించాడు ఉన్నదాన్ని దర్శించాడా కొత్తగా సృష్టించాడా ఉన్నదాన్ని దర్శించాడా లేనిదాన్ని దర్శించలేదు సృష్టించలేదు కొత్తగా సృష్టించిందేం లేదు సో ఫోటో నుంచి విభూతి వచ్చిందన్నవాడు కొత్తగా సృష్టించింది ఫోటో అంటాడు ఏమైనా ఎలా ఉందో చూడండి నా మాట ఎంత అసందర్భంగా ఉందో శంకర్లు ఏమంటున్నారు విద్యమానస్యవ ఉన్నదాన్నే దర్శిస్తాడు తప్ప లేనిదాన్ని సృష్టించడం అంటూ ఏమీ లేదు ఉన్నది తర్వాత ఎలా ఉన్నది అది ఒక లా ఒక సిద్ధాంత రూపంగా ఉన్నది నియత రచనావత ఇప్పుడు గ్రావిటేషన్ ఉందనుకోండి లా ఆఫ్ గ్రావిటేషన్ ఈస్ దేర్ ఏమంటే గ్రావిటేషన్ ఉండి అది ఓ చోట ఓ రకంగానూ ఇంకో చోట ఇంకో రకంగానూ ఉంటే అదొక పద్ధతి ఇది అలా కాదు గ్రావిటేషన్ ఉంది ఆ గ్రావిటేషన్ కూడా ఎలా ఉంది నియత రచనావత అది చంద్రుడి మీద కానీ మార్స్ గ్రహం మీద కానీ భూ గోళం మీద కానీ లేక మీరు కొన్ని వందల అడుగుల లోతుకి ఒక కోల్ మైండ్లో కిందకి వెళ్ళిపోతే అక్కడ కూడా ఈ సృష్టి మొత్తంలో మీరు ఎక్కడ చూసినా ఆ గ్రావిటేషన్ ఖచ్చితంగా అలాగే ఉంటుంది ఇంకో రకంగా ఉండనే ఉండదు అదంతా దర్శించాడు ఆయన నియతమైన రచన దాన్ని దర్శించాడు అది న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అలాగా ఈ మహర్షు అంచేతనే న్యూటన్ ఒక ఋషి ఐన్స్టైన్ ఒక ఋషి కాలము అనేది అప్సల్యూట్ అనుకునే రోజుల్లో సైన్స్లో కూడా న్యూటన్ కాలాన్ని అప్సల్యూట్ అన్నాడు న్యూటన్ న్యూటన్ మహాశయుడు అన్నాడంటే అది పరమసత్యం అనేటువంటి ఒక దృష్టి ఉండిపోయింది క్లాసికల్ ఫిజిక్స్లో కాబట్టి కాలము అది అబ్సల్యూట్ ఆ రిలిటివా అనే ఆలోచన కూడా ఎవరు చేసేవాడు కాదు న్యూటన్ అబ్సల్యూట్ అన్నాడు సో వీ టేక్ ఇట్ ఆస్ అబ్సల్యూట్ ఐన్స్టైన్ అన్నాడు కెనట్ బి కెనెట్ బి రిలిటివ్ వై అప్సల్యూట్ అని కొన్ని కన్సిడర్ చేసి ఫైనల్గా టైమ్ ఈజ్ రియలిటివ్ అని ప్రూవ్ చేసుకున్నాడు రిలేటివిటీ థీరీ ఆ మనకు వచ్చినది దాంట్లో ఇంకా ఏవో చాలా ఉంటాయి రిలేటివిటీలు నేను ఉంటే సూక్ష్మంగా చెప్పాను కాబట్టి ఐన్స్టైన్ మళ్ళీ ఒక ఋషి న్యూటన్ ఒక రిషి ఇలాగంటే ఋషులు బోర్ ఒక ఋషి రోధర్ఫర్డ్ ఒక ఋషి ఈ ఋషులందరూ దర్శించిన సూత్రములు అన్ని కలిపితే దానికి ఇట్ ఈస్ కాల్డ్ అటామిక్ ఫిజిక్స్ అనే ఒక పుస్తకం నా దగ్గర ఒక పుస్తకం ఉండేది ఈ మధ్యన లేదు జే బి అనే ఆధార రచించింది మోడర్న్ ఫిజిక్స్ అనే పుస్తకం ఒకటి ఆ పుస్తకం అంటే నాకు మహాప్రీతి ఉండేది ఎందుకంటే ఏ చాప్టర్ తీసినా ఈ ఋషులు దర్శనం ఇచ్చేవారు బ్లాక్ బాడీ రేడియేషన్ మీద ఒక లాషన్ అంటే వాళ్ళకి స్టీఫన్స్ లా గ్రేట్ విషం ఈ అలాగే మన బోస్ బోస్ ఐన్స్టైన్ స్టాటిస్టిక్స్ సో బోస్ అనే అతను ఒకతనం వీళ్ళ ఒక్కొక్క ఋషులు వేర్వేరు ఋషులు ఈ ఋషులందరి యొక్క దర్శనములు అన్నీ తీసిదే మోడర్న్ ఫిజిక్స్ పుస్తకం ఈవెన్ టుడే ఇట్స్ ఏ గ్రేట్ బుక్ ఈ వేదమంత్రములు అటువంటివి ఆ విద్యమాన అక్కడ ఉన్న మంత్రమే అక్కడ ఉన్న సత్యము జ్ఞానము అది మంత్రము అభివ్యక్తి అది వీడు ప్రకటిస్తాడు అభివ్యక్తి అంటే కోపాకాశవద్దు పరస్మాత్ అప్రయత్నమైన అభివ్యక్తి అంటాడు ఎంత బాగా ఇచ్చాడు చూడండి అప్రయత్నంగా బయటకు వస్తుంది విశ్వాసంటే అప్రయత్నంగా సునాయాసంగా రావాలని కూడా అనుకున్నాం కదా చూడండి ఇప్పుడు కొండ మట్టి ముద్ద తీసుకోండి మట్టి ముద్దలో ఘటాకాశం ఉందా లేదు ఇంకా ఘటన రాకుండా ఘటాకాశం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఈ మట్టి ముద్దని ఘటాకారం చేస్తూనే అక్కడ ఘటాకాశం ప్రకటమైపోతుంది లేకపోతే మీరేమైనా ఘటాకాశం కోసం కొత్త ప్రయత్నం ఏమైనా చేయాలా చేయకర్లా ఘటం చేసేవండి ఇంక ఆకాశాన్ని దాంట్లో కూర్చోబెట్టాలి అలా ఏముండదు మీరు ఘటా ఘటన చేస్తూనే ఘటాకాశము దాంట్లో ప్రకటమైపోతుంది అదేవిధంగా మీ బుద్ధిని మీరు తర్ఫీదిచ్చి తయారు చేస్తూనే దాంట్లో ఆ సత్యం ప్రకటమైపోతుంది విశ్వామిత్ర మహర్షి దర్శించాడు మనం ఎదుర్కొన్నా దండం పెడుతున్నాం సూర్యుడికి దేవుడు ఉన్నాడు సూర్యుడిలోని కదా దండం పెడుతున్నారు ఆ సూర్యుడిలో ఉన్న దేవుడు వాస్తవం ఉన్నాడు కానీ అదే దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు అని దర్శించాడు అది ఆయన దర్శనం దర్శనము అది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే దర్శనము వదనము అంటే పలుకుట చేయులుక కర్మ ఇన్ని లెవెల్స్ ఉంటాయి సో మనం మాట్లాడుతున్న లెవెలు ఇంకా వదనము రాలేదు కర్మ రాలేదు దర్శనం లెవెల్లో మాట్లాడుతుంది విశ్వామిత్ర మహర్షి అలా దర్శించాడు అరే సూర్యభగవానులో ఏ చైతన్యము గలదో అది నా హృదయంలో గలదు అని దర్శించారు అంతేకాదు మనందరి హృదయంలో గలదు అని దర్శించారు ధియోయో నృసోదయా అని ఆయన దర్శనము అది విశ్వామిత్రుని యొక్క బుద్ధి అలా తయారై ఉన్నది ఘటం తయారవగానే ఆకాశం దాంట్లో ప్రకటమైనట్టుగా ఆ బుద్ధి ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నదో ఆ విషం దాంట్లో ప్రకటన అది మంత్రం పూజ్యవామీజీ ఒక మంచి మాట చెప్పారు ఈ ఋషి ఇంగ్లీష్ వాడైతే ఆ మంత్రం ఇంగ్లీష్ భాషలో వస్తుందని చెప్పారు ఆ ఋషి సంస్కృతం వాడైతే ఆ మంత్రం సంస్కృతంలో వస్తుంది ఋషి తెలుగు వాడైతే ఆ మంత్రం తెలుగులో వస్తుంది బెంగాలీ వాడు అనుకోండి ఋషి బెంగాలీలో వస్తుంది దానికి శ్రీరామకృష్ణ వారి యొక్క బోధలు బెంగాలీలో వచ్చాయి కబీరు లాంటి ఋషిలో ఆ మంత్రము ఆ హిందీ భాషలో వచ్చింది కబీరు ఋషి సో అది ఋషి ఋషుంటే దర్శిస్తాడు ఆ సత్యాన్ని చూస్తాడు చూసింది సునాయాసంగా అప్రయత్నంగా నూటం వచ్చేస్తుంది ఈ వేదం దగ్గరకు వచ్చేప్పటికీ ఈ మంత్రాలన్నీ ఆ వేదిక్ సంస్క్రీట్లో వేదిక్ సంస్క్రీట్ మళ్ళీ పానీయన్ సాంస్క్రీట్లో లేవు వీటిక్ సంస్క్రిట్లోనే ఆ మంత్రాలు వచ్చాయి ఆ ఋషి ప్రకటం అవ్వాలి ఋషి ప్రకటం అయితే మీకు మంత్రం వచ్చేస్తుంది ఈ కొన్ని ఆర్థడాక్స్ సిస్టమ్స్ ఉంటాయి మీకు ఇస్లాంలో కూడా కనపడుతుంది ఏమన్నారంటే వాళ్ళు మొహమ్మద్ ప్రాఫిట్ తర్వాత ఇంకా ప్రాఫిట్స్ లేరన్నారు వాళ్ళని సున్నీస్ అంటారు కావండి ప్రాఫిట్ ఈజ్ అ ప్రాఫిట్ మతప్రవక్త ఆయన తర్వాత కూడా ఇంకా ప్రాఫిట్స్ వచ్చారు ఉదాహరణకి హుస్సేన్ అనే ప్రాఫిట్ వచ్చాడు ఇంకొక ప్రాఫిట్ వచ్చాడు ఇంకా ప్రాఫిట్స్ వస్తూనే ఉంటారు అని ఒక అభిప్రాయం ఉంది వాళ్ళకి షియాల్ అని పేరు ఇస్లాం చాలా ఇంటాలరెంట్ వెల్జియన్ కనుక ఈ సున్నీస్ షియాస్ని టాలరేట్ చేయరు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఏమండి హిందూ ధర్మంలో కూడా ఇటువంటి ధోరణులు ఉంటాయి కానీ హిందూ ధర్మం ఈజ్ నాట్ ఇంటోల్ అదంత్ కాబట్టి వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోరు ఊరికే తిట్టుకుని ఊరుకుంటారు అది ఎలాగంటే వేదంలో విశ్వామిత్ర మహర్షి తర్వాత ఇంకా ఋషులు లేరు అక్కడితో దాఖరు అని ఒక ధోరణే ఏమండి కాబట్టి ఇంకా వేదంలో అదే ఆ కంఠస్థం చేసి పెట్టుకున్నాం అదే ఇంకా అక్కడతో దాఖలు ఇంకా ఆ తర్వాత ఇంకా సత్యాలు రావు అక్కడితో దాఖలు అదే అని ఒక ధోరణి ఇంకో ధోరణి ఏమిటి అబ్బే అలా అలా వస్తూనే ఉంటాయి రామకృష్ణ శ్రీరామకృష్ణ వారు చెప్పింది అది ఉపనిషత్తే అది శ్రీరామకృష్ణ ఉపనిషత్తు భగవాన్ నమహర్షి చెప్పింది అది ఉపనిషత్తే అది అలా సత్యాలు వస్తూనే ఉంటాయి కబీర్దాస్ అది ఆయన ఏం ఉపనిషత్తు అండి ఒక్క వాక్యం వింటే మనస్సు అంతా కూడా ఒక అతీంద్రియ శక్తిని ఈశ్వరంలో కలిసిపోతుంది మళ్ళీ అంత మధురమైనటువంటి ఆ సత్య దర్శనము మనం మన మనస్సు సిద్ధంగా ఉంటే కబీర్దాస్ చెప్పిన ఒక్క మాట చాలు మన మనస్సుని ఆ ఈశ్వరంలో విలీనం చేయటానికి అది అలా వస్తూనే ఉంటాయి అలా వస్తూనే ఉంటాయంటే ఒప్పుకోరు అదేదో మేము వల్లించిందే వేదం ఇంకా అంతకంటే వేరే వేదమేం లేదు ఇప్పుడు వేదన వేమన్న వేదం అంట వేమన ఎంత అద్భుతంగా చెప్తాడు ఆయన చెప్పి ఇది ఏదైనా కూడా చాలా అద్భుతంగా చెప్తాడు అది వేమన్న వేదం అంటే వేమన్న వేదం ఏమిటండి ఇదంతా ఇలాగ పితపకాలం వచ్చేసిందంటాడు ఇంకొకటి ఇంకా వేదం అంటే అదేదో వల్లించి పెట్టింది అదే తప్ప ఇంకేం లేదండి అంటే అర్థం ఏమిటి ఓ పుస్తకం అటు పెట్టి ఇంకా దర్శనం అనేది ఇంకా ఉండకూడదు ఇదే దర్శనము ఆ రకమైన ధోరణులు మన సమాజంలో కూడా కనపడతాయి ఎనీవే సో పురుష నిశ్వాసవత్ ఆ విధంగా ప్రకటమైపోతుంది నచ పురుష బుద్ధి ప్రయత్న పూర్వక పురుష బుద్ధి ప్రయత్న పూర్వక పురుష బుద్ధి ప్రయత్న పూర్వక అంటే ఎలా ఉంటుందో తెలుసునండి గాయత్రీ మంత్రాన్ని ఈ విధంగా చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అంటాడు అది పురుష బుద్ధి ప్రయత్న పూర్వక ఎందుకంటే రాగద్వేషాలు వచ్చేసేగా విశ్వామిత్ర మహర్షి కోరికల కోసం గాయత్రి మంత్రాన్ని దర్శించలేడు కోరికలు ఉంటే దర్శించలేడండి రాగద్వేషాలు ఉన్నాయనే లెక్క కదా ఏ కోరికలు లేవు ఏ రాగద్వేషాలు లేవు అలా శుద్ధ చిద్రూపంగా ఆయన ఉంటే ఆయన ద్వారా ఓ మంత్రం పడటం ఆయన కోరికలు పెట్టుకుంటే ఇగో అనేక రూపాలుగా అలా వస్తూ కాబట్టి ఇక్కడ నటు పురుష బుద్ధి ప్రయత్న పూర్వక అలా ఎందుకన్నారంటే పురుష బుద్ధి అని ఎప్పుడైతే పెట్టారో అప్పుడు మీకు రాగద్వేషాలు వచ్చేస్తాయి చూడండి ఒక మంత్రం ఉందనుకోండి ఆ మంత్రానికి ఋషికి మధ్య సంబంధం ఏమిటి అన్నట్లయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను వ్యాఖ్యానిస్తున్నాను పురుష బుద్ధి ప్రయత్నపూర్వకం కాదంటున్నారు కదా ఆయన ఆ మంత్రానికి ఆ ఋషికి మధ్యన సంబంధం ఏమిటి అంటే నార్మల్గా ఓ పాట ఉంది ఈ పాట రచన చేసిన వారు ఎవరు అంటే ఎవరో రచయిత పేరు ఉంటుంది ఈ పాటకి ఆ రచయితకి సంబంధం ఏంటంటే ఈ పాటనే ఆయన రచించాడు నారాయణ రెడ్డి గారు రచించారు మంచి మంచి పాటలు అనేకం ఈ పాట ఎవరు రాశారని అంటే నారాయణ రెడ్డి గారు రాశారు ఆయన హీజ్ అన్ ఇండివిజువల్ అండ్ హీజ్ ది కంపోజర్ అలా సో పాటకి ఇండివిజ్యువల్ ఒకడు కంపోజర్గా ఉంటాడు కానీ వేదమంత్రానికి ఆ ఇండివిజువల్ కంపోజర్ లాంటి వ్యక్తి వాళ్ళు ఉండరు ఋషి ఒక ఇండివిజ్యువల్ కంపోజర్ వంటి వాడు కాడు మరైతే ఋషి అంటే ఏమిటి ఋషి దర్శనాథ్ దర్శించేవాడు ఋషి అలా చూస్తాడు దర్శిస్తాడు వాడు ఋషి ఇది ఎలా ఇద్దరు బ్రదర్స్ ఆస్తి గురించి కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటూ నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వస్తే నేను చెప్పాను ఏమయ్యా ఇద్దరు సోదరులు అయ్యుండి ఆస్తి గురించి దెబ్బలు అడుకుంటారా పెద్ద పెద్ద ఆయన మీలో ఒకడు పెద్దాడు రెండో చిన్నవాడు అవుతాడు కదా పెద్ద ఉదారంగా చిన్నవాడికైనా ఇవ్వచ్చు చిన్న గౌరవంతో పెద్ద ఆయనకైనా ఇవ్వచ్చు ఆస్తి గురించి దెబ్బలు అడుకుంటారా తప్పు అని చెప్పాను అంటే వాళ్ళు అంటారు అది ఏమిటండి అలా మాట్లాడతారు ఇంకా ప్రపంచంలో ఆస్తి తగాదాలే ఉండవా ఏమిటని అంటే చెప్పాను నేను చూడు నీ విషయంలో ఆస్తి తగాదాలు ఉంటాయి ఉండడం కరెక్టే అదంతా కూడా నార్మలే కానీ నా విషయంలో ఉండమని చెప్పాను నా విషయంలో ఆస్తి తగాదా ఉండదు నా అంచేత మీరు నన్ను మధ్యవర్తిత్వం నన్ను నెరపమని మీరు అడగద్దు ఎందుకంటే నేను మధ్యవర్తిత్వం నేర్పితే నేను ఏదో సలహా చెప్తా ఆ సలహా విని మీలో ఒకడు కళ్ళు తిరిగి పడిపోతాడు నన్ను పెట్టుకోద్దు మీరు నేను చేయను కూడా ఎందుకంటే స్వామీజీ దగ్గరికి ఆయన సెటిల్ చేస్తాడని స్వామి నేను సెటిల్ నేను సెటిల్ చేస్తే మీరు తట్టుకోలేరు నా సెటిల్మెంట్ కాబట్టి నేనేమంటారంటే మీలో ఒకరిని విధి విదిలేసుకొని రెండో వరకు ఇచ్చేమంటా నువ్వు ఇవ్వలేవు కాబట్టి సో అక్కడికి ఒకడు చూడగలిగేది ఇంకొకడు చూడలేడు అక్కడికి దీంట్లోనే అంచేతనే జడ్జి దగ్గరికి పోవడం కోర్టుకి ఎందుకు వెళ్ళడం అదేదో వీళ్ళేది సెటిల్ చేసుకోవచ్చు కదంటే వీళ్ళకి ఆ విషను ఉండదంటే వీళ్ళ రాగద్వేషాలు ఎంత దృఢంగా ఉంటాయంటే ఆ విషను వీళ్ళ వల్ల కాదు ఆ జడ్జి గారికి రాగద్వేషాలు ఉండవు కాబట్టి ఆ విషను ఆయన చూస్తాడు కేసు విని ఆయన జడ్జిమెంట్ ఇస్తాడు అంత తేడా ఉంటుంది ఋషికిను మామూలు వాడికి ఋషి దర్శించిన జ్ఞానం అది అది కాబట్టి అది దర్శించిన జ్ఞానం బుద్ధిని ఉపయోగించి రాగద్వేషాలను అడ్డు పెట్టుకుని తయారు చేసిన జ్ఞానం కాదు కిచిడి తయారు చేసినట్టుగా తయారు చేసిన జ్ఞానం కాదు మీరు కొండ తయారు చేయగలరు ఆకాశాన్ని మీరు తయారు చేయలేరు అలాంటి జ్ఞానం అది తర్వాత ఋషి పేరైతే పెట్టాం కానీ ఋషి ఒక వ్యక్తి కానీ కాదు వ్యక్తిత్వానికి అతీతమైన తత్వము ఋషి కాబట్టి ఈ జ్ఞానము ఇది వైయక్తిక జ్ఞానం కాదు విశ్వామిత్రుడి యొక్క వ్యక్తిగతమైన జ్ఞానం కాదు గాయత్రి ఇట్ ఈజ్ ఇంపర్సనల్ నాలెడ్జ్ తర్వాత ఋషి చెప్పే సత్యము సకల దేశ కాలములకు సకల మానవులకు అన్వయిస్తుంది ఋషి చెప్పే సత్యం అలా ఉంటుంది ఋషి చెప్పే సత్యము కొద్దిమందికి అన్వయించేది కాదు ఇప్పుడు శ్రీకృష్ణుడి గీతలో చెప్పింది కేవలం ఇండియాలో నార్త్ ఇండియాలో వాళ్ళకి మాత్రమే అన్వయిస్తుందా కాదు మీరు అలాస్కా వెళ్ళినా కూడా అన్వయిస్తారు అలాస్కా వెళ్ళినా కూడా అన్వయిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కోరిక ఉంటే ఆ కర్మ చెయ్యి అన్నది కొద్దిమందికి అన్వయిస్తుంది ఆ కోరిక ఉన్నవాడికి అన్వయిస్తుంది కోరికయే నీ కోరికయే నీకు శత్రువు కామ ఏష అది ప్రపంచంలో సకల దేశాలకి సకల కాలాలకి అన్వయిస్తుంది కాబట్టి అది విశ్వజనీనమైన జ్ఞానము వ్యక్తిత్వమునకు అతీతమైన జ్ఞానము అటువంటి జ్ఞానము ఏ మహర్షి ఏ వ్యక్తి ద్వారా లోకంలోకి వస్తుందో వ్యక్తికి అతీతమైన జ్ఞానము ఏ వ్యక్తి ద్వారా లోకంలోకి వస్తుందో ఆ వ్యక్తికి ఋషి అని పేరు నేను చూసారా ఇక్కడ రహస్యం అతీంద్రియ జ్ఞానము ఒక వ్యక్తి ద్వారా లోకంలోకి వస్తుంది వ్యక్తి ఉండాలి వ్యక్తి లేకుండా అతీంద్రియ జ్ఞానం కూడా రాదు అలా ఆకాశంలో చేది పడదు ఒక మనిషి ఒక మనిషి ద్వారానే వస్తుంది అతీంద్రియ జ్ఞానం కూడా కాబట్టి దీన్ని బట్టి మీరు గ్రహించాల్సింది ఏమిటంటే ఈ మహిమలు కళలో వచ్చేదో చెప్పాడు ఇవన్నీ కూడా కొట్టిపారసేయొచ్చు ఎందుకంటే కళలో ఎందుకు చెప్పడం జాగ్రత్త వలస్థలో చెప్పాలి కానీ ఎందుకు చెప్పడం కళలో ఇంద్రియాలు వీడికి వశంలో ఉండవు మనస్సు తనలో ఉన్నటువంటి వాసనలన్నింటినీ ప్రకటించేటువంటి క్షేత్రం అది అంటే మీ మనస్సులో ఉండే వాసనలన్నీ వస్తాయి కళలో అటువంటి క్షేత్రం అది ఆ క్షేత్రంలో వాడు ఆయన ఎవడో నీకు సత్యదర్శనం ఎలా అవుతుంది ఆ క్షేత్రంలో నీ బుద్ధి ముందు లేదు దర్శనమే అవుతుంది తప్ప నీకు కళలో స్వచ్ఛ సత్యదర్శనమయ్యే ప్రసక్తియే లేదు కాబట్టి కళలో ఏదో చెప్పాడు అని ఈ రకమైన ధోరణి ముందు చూసారా ఇదంతా కూడా సమాజాన్ని తప్పుదారి పట్టించే ధోరణి కళలో చెప్తే పనికి రాదు జాగ్రత్త వస్తలో చెప్పాలి మా గురువు గారు కళ్ళ వచ్చి చెప్పారంటే మీ గురువు గారు జాగ్రత్త అవస్థల్లో రావచ్చు కదా లేదండి ఆయన స్వర్గస్థులయ్యారు మరి స్వర్గస్థులు అయ్యగ నీ గురువు గారు ఎలా ఇంకా కూర్చొని పాఠం చెప్తే గురువు అవుతాడు కానీ స్వర్గస్థులైతే గురువు ఎలా కాబట్టి ఇటువంటి పిచ్చి ధోరణులన్నీ పక్కన పెట్టి చాలా రేషనల్గా సైంటిఫిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది మహర్షులు ఎలా ఆలోచించారు భాష్యకారులు ఆ విధంగా దర్శించారు అది ఎలాగంటే ఈ ఇప్పుడు ఘటాకాశమే దృష్టాంతం టీకాకారులు విష్ణుదేవానంద దగ్గర ఇచ్చిన దృష్టాంతం ఆకాశం అనంతము కానీ ఎప్పుడైతే ఘటము తయారవుతోందో ఆ ఘటనలో ఘటాకాశముగా అనంత ఆకాశం ప్రకటమవుతుంది అదేవిధంగా ఒక మహర్షి యొక్క హృదయము చాలా పవిత్రంగా ఉన్నప్పుడు ఆ సృష్టిలో అభివ్యక్తం కాకుండా ఉన్నటువంటి ఒకనొక సత్యము ఒక త్రైకాలిక సత్యము ఆ అనంతం నుంచి ఈ మనిషి లోపల ప్రకటమవుతుంది ఆ మనిషిలా కళ్ళప్పగించి చోటు చూస్తుంటే ప్రకటన కాదు ఆయన కళ్ళు మూసుకునే ఆ సమాధి స్థితిలో ఉండగా అంటే మనస్సుకు అతీతమైనటువంటి ఆ శుద్ధ చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉన్నప్పుడు ఆ సత్యం ఆయన హృదయంలో ప్రకటమవుతుంది ఆ ఘటనలోకి ఘటాకాశం వచ్చినట్టుగా ఈ హృదయంలోకి ఆ అనంతం నుండి ఇన్ఫినిట్ నుంచి అసత్యం వస్తుంది ఆయన హృదయం నుండి వాక్కు ద్వారా లోకానికి అందుతుంది అదిగో అటువంటి వ్యక్తిని మహర్షి అని ఇక్కడ శృతి అనే మాట వింటాం శృతి అంటే వేదం శృతి ఎప్పుడు వస్తుంది శృతి అంటే మీరు వినేది వాడు పలికితే మీరు వింటారు శృతికి ముందే ఉంది పలుకుంది పలుకుకి ముందే ఉంది దృష్టి ఉంది మంత్ర ద్రష్టలు వాళ్ళు మంత్ర దృష్టి విషన్ ఉంది దృష్టి నుంచి పలుకు వస్తుంది పలుకు నుంచి శృతి వచ్చింది కాబట్టి మీ మీరు శృతి వేద మంత్రమని ఏదైతే అంటున్నారో దానికి పూర్వంలో ఏముందనమాట దృష్టి కలదు దృష్టి ఉండి శృతి ఉండాలి సపోజ్ మీరు ఒక మంత్రాన్ని చేసి పెట్టారు కండస్థం చేసి పెట్టారు శృతి ఉంది దృష్టి లేదు ఈ పరిస్థితి చూడండి ఎలా ఉందో శృతి ఉంది దృష్టి లేదు ఇప్పుడు ఈశ్వరుణ్ణి ఎలా దర్శించాడంటే ఓషి గణపతి అని దర్శించాడు అతను ఎలా దర్శించాడంటే జగత్తంతా కూడా గణములు అని దర్శించాడు దర్శించి ఈ గణములన్నిటికీ ప్రభువు గణపతి ఈశ్వరుడు అని దర్శించాడు ఆ దర్శనం నుంచి వచ్చిన మంత్రం గణానాన్త్వా గణపతి గుహవామహే హవామహే అంటే ఆ గణపతిని ఆ పరమేశ్వరుణ్ణి మేము ఆహ్వానిస్తున్నాము మా హృదయంలోనికి సో అని దర్శించాడు ఆ ఋషి ఆ ఋషికి దర్శనం ఉన్నది ఆ దర్శనం నుంచి మంత్రం వచ్చింది మనం ఏం చేశాము ఆ మంత్రాన్ని కంఠస్థం చేసి పెట్టుకున్నాం ఏమండి మంత్రాన్ని కంఠస్థం ఇప్పుడు దీంట్లో మళ్ళీ రెండు లెవెల్స్ దర్శనము లేదు మంత్రం కంఠస్థం చేసి పెట్టుకుని దానిని కర్మలో వినియోగిస్తాడు ఆయన్ని రుత్విక్కు ప్రీస్ట్ ప్రీస్ట్కి దర్శనం లేదు ఇది పెద్ద ఫాల్ ఆ ఉన్నత స్థితి నుంచి ఒక స్టెప్ పడిపోయి అడిగింది ఎందుకంటే ప్రీస్ట్ దగ్గర శృతుంది కానీ దృష్టి లేదు దృష్టి దృష్టి లేదు కదా అందుకోసం ఆ లోటుని ప్రీస్ట్ ఏం చేస్తాడంటే కర్మతో పూజించే ప్రయత్నం చేస్తాడు ఎలాగంటే లోపల పాండిత్యం లేదు తలపాగా బాగా చూడతాడు ఒక ప్రొఫెసర్ గారు తలపాగా చూడతాడు వ్యాకరణం రాదు కానీ వ్యాకరణ పండితుడు పెట్టుకునే తలపాగా పెట్టుకుంటాడు పెట్టుకుని నేను విద్యార్థిని అడిగాను ఏం చెప్తున్నారు అదే పాఠం ఎక్కడని అడిగాను అంటే నేను వ్యాకరణం చదువుకుంటానని వెళ్ళాను సరే వెళ్ళి తిన్నగా ఉండకుండా నాకు ఫోన్ చేశాడు నాకెందుకు ఫోన్ చేయడం ఏం చెప్తున్నారని అడిగాను చుట్టూంటే తిమ్ము చెప్తున్నారండి అన్నాడు అనగానే నాకు అర్థమైపోయింది ఏమిటి ఈయన ఏమి ఫాలో అవ్వటం లేదు ఇతగాడేమి ఫాలో కావటం ఎందుకంటే వ్యాకరణంలో సగం తింగే వాస్తవ వ్యాకరణలో సగం పై చిలుపు తింగే ఉంటుంది ఇప్పుడు స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఉపనిషత్తు చెప్తున్నారు ఉపనిషత్తు అంటే ఏ ఉపనిషత్తు ఏదో బృహత్ అంటే ఏదో ఉపనిషత్తు అలాగుంది తింగలే వాట ఇంకేదైనా అడగలేదు ఇంక ఎదుగులేవా ఇబ్బంది పెట్టడం కాబట్టి తలపాగా పెట్టేస్తే పండితుడైపోడుదా వైయాకరణ కసూచి అని ఒకటి ఉన్నది శివరాజి గారు చెప్పేవారు వైయాకరణ కసూచి ఆయన వైయాకరణుడు అంటే వ్యాకరణ పండితుడు ఏదైనా అడిగితే ఆకాశం చేస్తూ వస్తాడు ఆయన కసూచి సూత్రాలు అక్కడి నుంచేం రావు ఎనీవే శృతుంది దృష్టి లేదు ప్రీస్ట్ దృష్టి ఆ లోటుని కర్మతో భర్తీ చేసే ప్రయత్నం చేస్తాడు ప్రీస్ట్ ప్రీస్ట్ ఏం చేస్తాడు గణాననే మంత్రం చెప్పి గణపతి యుధస్థానం అవాహయామి అంటాడు అని కర్మలో దాన్ని కర్మ చేస్తాడు ఆ దృష్టే ఉండదు ఈశ్వరుడు సకల జగత్తును గణములుగా దర్శించుట ఆ గణములకు అధీశ్వరునిగా పరమేశ్వరుణ్ణి దర్శించుట ఆ దర్శనమే ఉండదు కర్మ దగ్గరకు వచ్చేప్పటికి చేసేవాడికి ఉండదు చేయించేవాడికి ఉండదు అసలు ముందు చేయించి వాడికి దర్శనం ఉంటే అది చేసేవాడికి సంక్రమించే ఛాన్స్ ఉంటుంది చేసేవాడికే ఉండదు చేయించి వాడికే ఉండదు అది ఒక స్టెప్ డౌన్ఫాల్ ఇంకో స్టెప్ డౌన్ఫాల్ ఉంది అక్కడితో అవ్వలేదు అదేమిటో తెలుసిన అకాడమీషియన్ అంటే ఆయనకు ఆ మంత్రం తెలుసు ఎప్పుడు కర్మంటో ఎప్పుడు చేయడానికి ఘన చెప్పమంటే చెప్తాడు గణానాంతవా మంత్రం చెప్పి దేవుడికి భక్తితో దండం పెట్టి గణపతి ఆవాహయామి అండవు ఆ మంజేయుడు ఘన చెప్పమంటే చెప్తాడు గణానాన్త్వాత్వా గణ అని త్వాత్వా అది మూడో లెవెల్ ఉంటాయి అన్ని లెవెల్స్ ఉంటాయి లోకంలో మనం ఎందుకు అయిపోలేదు ఉంటుంది దానికి ఉండే స్థానం దానికి ఉంటుంది దానికో ప్రయోజనాన్ని కూడా భావన చేస్తాడు ఎలాగంటే ఘన వల్ల మంత్రం రక్షింపబడుతుంది అని ఒక ప్రయోజనం ఏ కర్మ చేయటానికి మంత్రం కర్మ లేకపోతే ఇంకే ఉంది కానీ మంత్రం వేస్తు కదా ఇది మీమాంసకులు కాబట్టి ఏ లెవెల్లో ఆ లెవెల్ ఉంటుంది బట్ మనం ఇక్కడ దర్శిస్తున్న పరిస్థితిలో ఋషి ఋత్విక్ అకడమిక్స్ కాల పండితులు అంటారు అటువంటి పాండిత్యాన్ని శంకరులు నిరసించినారు మహాత్ములు ఏమంటారంటే కేవలము వాక్యాలు మంత్రాలు కంటిష్టం చేసి పెట్టుకుని అంతమాత్రమే మాకు తెలుసును అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి తెలుసున్నది ఏమీ లేదు ది డోంట్ నో ఎనీథింగ్ ఏమీ తెలియలేదు గాయత్రీ మంత్రం తెలుసును అంటే ఏం తెలిసినట్టు మీకు అద్వయ భావన మీలో ఉంటే మీకు గాయత్రి మంత్రం తెలిసినట్టు గాయత్రి మంత్రాన్ని సంతాన ప్రాప్తికి వాడుతాను అంటే మీకేం తెలిసినట్టు ఋత్విక్ అయి కూర్చున్నారు మీరు ఋత్విక్కు కూడా లేదు ఊరికే దాని మీద ఎస్సే రాసి పబ్లిష్ చేస్తానంటే వాడు ఎక్కడ విషయం అవుతాడు కాబట్టి ఇది ఇట్స్ అేట్ ఫాల్ ఆ రకంగా కేవలం స్క్రిప్చర్స్ మాత్రమే తెలిసి దర్శనం లేకపోవటము చాలా పెద్ద దోషము ఇంకా దీని మీద ఇంకా ఒక వ్యాఖ్యానం ఉంటుంది ఎలాగంటే దృష్టి దర్శనము కలిగిన ఋషి నుంచి ఆ మంత్రము ఋత్విక్తి దగ్గరికి వచ్చింది ఋత్విక్తి దగ్గర నుంచి అది అకాడమీషియన్ దగ్గరికి వెళ్ళిపోయింది దాంతో క్రమంగా ఏమవుతుందంటే ఆ దర్శనములు ఉన్నవాడు కరువైపోయాడు అనుకోండి మంత్రం ఉంటుంది దర్శనం ఉండదు కర్మ ఉంటుంది ఆ మంత్రాన్ని ఎదురుకుండా పెట్టుకుని చేసే కర్మ ఉంటుంది దాని మీద చేసే అకాడమిక్ ఉంటుంది అకడమిక్ స్కాలర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దర్శనం ఎక్కడ ఉండదు దాంతో ఏమైపోతుందంటే ఆ మంత్ర యొక్క వాక్యము పదములు కూడా అనేక వికృతులను వచ్చేస్తాయి వాటిల్లో వాటికి పెట్టి పెడతాడు ఒక వికృతి ఎందుకంటే దర్శనం లేదు ఇప్పుడు ఆ మంత్రము ఏ సత్యాన్ని మీకు చూపించాలో ఆ సత్యాన్ని చూసివాడు ఎవడూ లేడు చుట్టుముట్టు మంత్రమే ఊరికే తిరిగి చక్రన కొట్టేస్తూ ఉంటుంది పది మందిలో మంత్రం ఆ మంత్రాన్ని పట్టుకుని వీళ్ళు ఏ ముక్క కాముక్క విరిచేసి దాని ప్రయోజనం సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్లో మాట ఉంది మ్యూటిలేషన్ అని ఈ విధంగా గాయత్రి మంత్రము దాన్ని మ్యూటిలేట్ చేసి పారేసి ఆ విషం లేకుండా అటువంటి పరిస్థితి నిర్మాణమవుతుంది అవును నేను ముందే మనవి చేశాను మీకు ఓపెన్ మైండ్ పెట్టుకుని వినాల్సి ఉంటుంది నా వ్యాఖ్యానాన్ని అని మీకు నా మనవి మీకు గుర్తుందనే నేను ఆశిస్తాను సో పురుష బుద్ధి ప్రయత్నపూర్వక దాంతో ఏమైపోయిందంటే మంత్రము యొక్క ఒక ట్రూ డిగ్నిటీ అండ్ ట్రూ శాంకిటీ బాగా సఫర్ అయిపోయింది దాంతో మంత్రానికి చింతకాయలు రాల్తాయా అని అడిగే స్థితికి వచ్చి చేరుకున్నాడు మొన్న ఒక రకం ఛాలెంజ్ చేస్తున్నాడు ఏమైనా మీరు ఈ మంత్రం అన్న వాళ్ళందరినీ ఒక చోట చేర్చండి చింత చెట్టు దగ్గర వీళ్ళందరినీ సమావేశం నిజంగా అతను అలా ఛాలెంజ్ చేస్తున్నాడు చింత దగ్గర సమావేశం ఇంకా చింతకాయలు ఇప్పుడే కొడుతున్నారు ఇది చింతకాయలు కొట్టి కాలం ఇది అవునా మీరు ఎప్పుడైనా చూసారా చింతకాయలు దులుపుకుంటారు అలాంటి చింత దగ్గర సమావేశం వీళ్ళు మంత్రం చెప్పాలి చింతకాయలు రాలి అప్పుడే మేము మంత్రాన్ని నమ్ముతాం లేకపోతే నమ్మం అని వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు నన్ను అడిగారు మంత్రాలకు చింతకాయలు రాలా రాలతాయని చెప్పాను ఎందుకంటే చింతకాయలు రాలడము అది ఒక ఎక్స్ప్రెషన్ అది ఆ మంత్రము యొక్క దర్శనము గల ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని నన్ను చెప్పమనండి నేను చెప్తా నాకు వెంటనే అద్వయ భావన కలుగుతుంది రాలిందా లేదా చింతగాయ రాలింది అది చింతగాయ రాలడం అంటే అంతేకాని చింతగాయలు రాలడం అంటే నువ్వు దాని స్పిరిట్ని మ్యూటిలైట్ చేసేసి చింత చిన్న దగ్గర సమావేశం చేసి అదే దాని అర్థం కాబట్టి ఇప్పుడు గణానాంత గణపతి నాకు చింతగాయ రాలినంత పనే ఇందా మంత్రం చెప్తే కాబట్టి ఆ దృష్టి ఎప్పుడైతే పోయిందో రుత్విక్ దాన్ని ఎప్పుడైతే కామనలు తీర్చుకోవడానికి ఆయుధంగా లేకపోతే సాధనంగా వాడడం ప్రారంభించాడో అకాడమీషియన్ దాన్ని ఇటుకించి అటు దాన్ని న్యూట్రిలైజ్ చేసి పరశాడో మంత్రము యొక్క మహిమే పోయి ఆ శాంకిటీయే దెబ్బతింది అత ప్రమాణం నిరపేక్ష ఏవా అత అందువలన అంటే మంత్రము అందువలన అంటే ఎందువలన ఇదో పాట అందువలన అనగా ఎందువలన మంత్రము అది వ్యక్తికి వ్యక్తి ద్వారా వ్యక్తిత్వానికి అతీతమైనటువంటి ఒక దర్శనం నుండి ఆవిష్కృతమైనందువలన అది ప్రమాణం ఇప్పుడు జడ్జి గారు చెప్పింది ఎందుకు ప్రమాణము అంటే ఈ బ్రదర్స్ ఇద్దరు ఆస్తి కోసం కొట్లాడుకుంటున్నారు వీళ్ళు రాగద్వేషాలతో ఉంటారు లేకుండా కొట్లాడుకుంటున్న వాళ్ళని ఇద్దరిని ఎప్పుడైనా చూశారా మీరు వాళ్ళిద్దరూ కూడా తీవ్రమైన రాగద్వేషాలని కలిగి ఉంటారు వాళ్ళలో ఒక అంశంలో వీళ్ళ దోషం ఉంటుంది ఇంకో అంశంలో వాళ్ళది కూడా దోషం ఉంటుంది కొద్దో గొప్ప ఇద్దరి దోషం ఉంటుంది లేకపోతే కొట్లాట లేదు ఈ తన దోషాన్ని వీడు చూడు తన దోషాన్ని వాడు చూడు కానీ వీళ్ళిద్దరి దోషాన్ని పైవాడవడం చూడగలుగుతారు ఎందుకు చూడగలిగాడు అంటే ఆ దర్శనం వాడికి ఎందుకు వచ్చిందంటే వీళ్ళిద్దరికీ ఉండే రాగద్వేషాలు వాడికి లేవు కనుకొచ్చింది అందుకోసం జడ్జి గారి దగ్గరికి కేసు పట్టుకెళ్తారు జడ్జి ఒక జడ్జిమెంట్ ఇస్తాడు అది ప్రమాణమే అది ఇద్దరం కూడా ఫాలో కావాలి అథెంటిక్ అది ఎందువల్ల రాగద్వేషాలు లేవు కనుక అదేవిధంగా లౌకికంలోనే అలా ఉన్నప్పుడు వ్యక్తిత్వానికి అతీతమైనది రాగద్వేషాలకు అతీతమైనటువంటి ఆ శుద్ధ చైతన్యం నుంచి ఆవిర్భవించినటువంటి జ్ఞానం ఏదైతే కలదో అది స్వతంత్రంగా తనంత తానుగా అది ప్రమాణము అథెంటిక్ అది దాన్ని ప్రమాణీకరించటానికి వేరే అపేక్ష లేదు నిరపేక్ష ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందండి గాయత్రీ మంత్రం యొక్క మహిమని మీరు ప్రూవ్ చేయండి అని వారు అడిగాడంటే వాడికి ఆ గాయత్రీ మంత్రం యొక్క తత్వం తెలియక వాడు అడిగాడు నేను ప్రూవ్ చేస్తానని వీడు అన్నాడంటే వీడికే తత్వం తెలియదని అర్థం అది ప్రూవ్ చేయబడిది ప్రూవ్ చేసేది కాదది ఎ పశ్యతి సపశ్యతి నీకు తెలిస్తే తెలుస్తుంది నీకు తెలిపితే అంటే నీ కర్మ అంతే ప్రూవ్ చేసేది ప్రూవ్ చేయబడేది కాదు వాటి ప్రూఫ్ ఉంటే ఇతర ప్రమాణాపేక్షలు అయిపోతాయి వాటికి ప్రూఫే ఉండదు అందుకోసమే నేను అంటున్నా చింతకాయలు రాలతాయి ఖాయంగా రాలతాయి ఎందుకంటే మంత్రములు స్వతంత్ర ప్రమాణములు దే ఆర్ అథెంటిక్ బై ద రిజల్ట్స్ యూ కూ నిడ్ నాట్ మేక్ దెమ్ అథెంటిక్ అది ఎవడికి బుద్ధికి వస్తాయో వాడికి చింతకాయలు రాలతాయి మిగతా వాళ్ళకి రాలి కాబట్టి మంత్రము స్వతంత్రంగా ప్రమాణము దీని మీద ఒక అభిప్రాయం ఏమిటంటే వేద మంత్రము ఇప్పుడు భగవద్గీత ఉందనుకోండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు వేదానికి అత్యధికమైన స్థానాన్ని ఇచ్చాడు వేదానం సామవేదోష్మి అన్నాడు అంటే అన్ని వేదములను తన స్వరూపంగానే చెప్తో సామవేదము నా విభూతి సో కానీ ఆయనే అదే శ్రీకృష్ణుడు ఏం చేశాడో తెలిసిన ఎప్పుడైతే మీరు ఆ వేదమంత్రాన్ని మీరు ఒక ఎక్స్క్లూజివిటీలోకి పట్టుకెళ్ళిపోయారో తర్వాత దానిని మీ యొక్క చిన్న చిన్న కోరికలు తీర్చుకోవటానికి ఎప్పుడైతే వాడడానికి ప్రయో ప్రారంభించారో అప్పుడే దాని పవిత్రతను మీరు చెడగొట్టారు కాబట్టి అటువంటి వేదవాదమును శ్రీకృష్ణుడే తిరస్కరించి పెట్టాడు ఏ శ్రీకృష్ణుడైతే వేదాన్ని నెత్తిమిడి పెట్టుకుని ప్రశంసించాడో అదే శ్రీకృష్ణుడు వేద మంత్రములను కామ్యకర్మల కోసం వాడటము వాటి ద్వారా మెటీరియల్ వెల్త్ ఇహలోకంలో ఉండే సంపదలను సంపాదించుకునే ప్రయత్నం చేయటము భోగైశ్వర్యగతి ప్రతి ఐశ్వర్యమంటే మెటీరియల్ వెల్త్ భోగాలంటే ఇంద్రియ సుఖాలు వీటి కోసం తర్వాత అధికారం కోసం పవర్ దీనికోసం ఎప్పుడైతే మీరు మంత్రాలని వాడి వేదం వీటన్నిటినీ మనకి సంపాదించి పెట్టడానికి ఉన్నది ఏవవి కోరికలు అదే భోగాలు అధికారము తర్వాత సంపదలు వీటిని సంపాదించి మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాల ద్వారా వీటిని మనం సంపాదించుకోవచ్చు అని ఆ విధంగా మీరు ఎప్పుడైతే ఆ మంత్రాలని వాడడం ప్రారంభించారో అక్కడే డౌన్ఫాల్ వచ్చేసింది దాంతో ఆయన ఏం చేశాడంటే ఆ విధమైన స్ట్రక్చర్ని చాలా పరుషమైన పదజాలంతో త్రోసిపుచ్చాడు మీరు ఆ పదాలని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది సమాజంలో ఏమైపోయిందంటేనండి గాఢశీలత లేదు తర్వాత గీత ఇత్యాది గ్రంథాలని చాలా లోతైన కండిషనింగ్తో చదువుతారు కండిషనింగ్ అంటే ఏమిటి వేదం అంటే ఎవటో వీడికి తెలియదు వీరు వేదం చదువుకున్నది లేదు పెట్టిన ఇంకా వేదం వేదం అంటూ ఉన్నాడు వేదం ఫైనల్ అంటాడు గీత శ్లోకం తీయగానే వేద వాదరత ప్రార్థ నాణ్య శ్రీకృష్ణుడు చెలికే స్పరిస్తాడు త్రైగుణ్య విషయ వేద నిశ్రయగుణ్యో భవార్జున అంటాడు అరే వేదాలు త్రైగుణ్యాలకు సంబంధించి నువ్వు రా నువ్వు బయటకు వచ్చేసి దాని నుంచి అంటాడు నిశ్రయగుణ్యో భవార్జు త్రైగుణ్య విషయ వేదాహ నిశ్రయగుణ్యో భవార్జున అన్నాడంటే అర్థం ఏ అంశంలో వేదములు త్రైగుణ్యములు అవి ఉన్నాయో ఆ అంశంలో వేదాలని పక్కన పెట్టమని చెప్పాడా లేదా సో కాబట్టి శ్రీకృష్ణుడు మీరు కనుక వేద మంత్రాలని ఈ మూడు ప్రయోజనాల కోసం వాడడం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడే మీరు వేద మ్యూటిలేట్ చేసేసి వాటిని చెడగొట్టేశారు కాబట్టి దాని నుంచి మీరు బయటకు వచ్చేసే దాంట్లో నీకు మోక్షం లేదు దాంట్లో నీకు పురుషార్థం లేదని కొట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత లెవెల్కి ఆ దృష్టి ఆ దర్శనము మ్యూటిలేట్ అయిపోయి అది వికృతమైపోయి అంగవిహీనమైపోయిందో మీద భావన అర్థం చేసుకోవచ్చు వేదమంత్రములు కేవలము ఆత్మసాక్షాత్కారానికి అంతర్ముఖత్వానికి పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకుందుకు నిష్కామ భక్తి చేయటానికి జ్ఞానాన్ని సముపార్జించటానికి ఉన్నాయి తప్ప దానికోసమే కోసమే వేదమంత్రాలు లౌకిక ప్రయోజనములను సిద్ధింపజేసుకోవటానికి సంపదలను పొందటానికి భోగాల కోసము రాజకీయమైన అధికారాన్ని సంపాదించటం కోసము వేదమంత్రములు ఉద్దేశింపబడలేదు ఋషుల యొక్క దర్శనం లేదు విశ్వామిత్ర మహర్షి ఆయన పరమ పవిత్రుడు విశ్వస్య మిత్రం జగత్తునంతనీ కూడా ప్రేమించే స్వభావం ఆయన ఎక్కడో అడవిలో కూర్చుని ఆ ఆత్మస్వరూపాన్ని అలాగా ధ్యానం చేసుకుంటూ ఏకాంతంలో ఆయన అలాగ మౌనంగా ఉండిపోయినప్పుడు ఆ సూర్యుడిని చూస్తే ఆయనకి దర్శనమైంది అంతే ఎరుగునాయన అంతేగాని ఈ మంత్రాన్ని ఈ విధంగా ఈ ఇంత జపం చేస్తే ఆ కోరిక తీరుతుంది అంత జపం చేస్తే ఇవన్నీ ఆయనకి ఇలాంటివి ఉంటాయని కూడా ఎరగడాయన వీళ్ళు ఇంతటి ఘనకార్యం చేస్తారని కూడా ఆయన ఊహించలేదు చెప్పలేదు ఆయన అడవిలో కూర్చొని ఉన్నవాడు గాయత్రీ మంత్రాన్ని ప్రయోగిస్తే శత్రునాశం అవుతుంది అలాంటివన్నీ ఆ శత్రువులు ఉన్నారు అసలు ఆయనకి అది కాబట్టి ఆ విధంగా మంత్రము ప్రమాణము నిరపేక్ష ఏవో స్వార్థే ప్రమాణం తను దర్శించే దర్శింపజేసే ఓ సత్యం ఉన్నది ఆ సత్యం విషయంలో మంత్రము నిరపేక్షమైన ప్రమాణము దానికి వేరే ఇంకొక సపోర్ట్ సిస్టమ్ ఏమీ తస్మాత్నోక్తం తథైవ ప్రతిపత్తవ్యం శ్రేయ ఇచ్చద్భి జ్ఞానం వా కర్మ వేతి చూడండి మీరు శ్రేయస్సును కోరేవారైతే శ్రేయస్సు కోరడం వేరు ప్రేయస్సు కోరడం వేరు శ్రేయ ప్రేయ రెండున్నాయి శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత కఠోపనిషత్తు తౌ సంపరీత్య వినక్తి ధీర ధీర అంటే వివేకం గలవాడు సో రెండున్నాయి మన ముందుకు వస్తాయి శ్రేయస్సు ఒకటి ప్రేయస్సు ఇంకొకటి ఈ రెండింటిలో వివేకవంతుడు రెండింటి యొక్క తేడాన్ని గుర్తిస్తాడు ఇది శ్రేయస్సు ఇది ప్రేయస్సు ఇది ఎలాగంటే ఈ సపోజ్ లడ్డూ ఉందనుకోండి ఇంత పెద్ద పెద్ద లడ్డూలు ఉంటాయి ఈ లడ్డూ వడ్డించబడారా అని అడిగారనుకోండి అది ఈయనకి లడ్డు అంటే ప్రీతి ఎందుకంటే లడ్డు అంటే శనగపిండి ఆయిలు షుగరు మూడింటి సమావేశం మూడు కూడా డేంజరసే హెల్త్ వైజే సో ఈయనకి లడ్డు అంటే ప్రీతి ఆ వెయ్యండి ప్రేయహండి పక్కనే ఉడికించిన తోటకూర ఉంది వేయమంటారా అని అడిగారు అనుకోండి ఉప్పు కూడా లేరు ఉడికించిన తోటకూర ఉప్పు కూడా లేదు వేయమంటారా అంటే వద్దండి దాన్ని ఎలా తింటామండి పెట్టుకోండి సో దీంట్లో ఉడికించిన తోటకూర శ్రేయ చక్కటి లడ్డు నేతి లడ్డు ప్రేయ శ్రేయశ్చ ప్రేయశ్చె ఎప్పుడూ ఇలాగే ఉంటుంది ధీరుడు వివేకవంతుడు ఏమంటాడంటే ఆ ఉడికించిన తోట కోరే నాకు ఇ అంటే లడ్డు నువ్వే అట్టుబెట్టుకోకుంటాడు శ్రేయస్సు కోరేవాడు కాబట్టి ఆ మంత్రములను మనము శ్రేయస్సు కోరి స్వీకరించాలి ఆ మంత్రంలో జ్ఞానాన్ని బోధిస్తుంటే జ్ఞానాన్ని స్వీకరించాలి ఒకవేళ మంత్రము కర్మను బోధిస్తుంటే కర్మను స్వీకరించాలి జ్ఞానంలా కర్మవా అంతేగాని మీరు దాంట్లో ప్రేయస్సుని ప్రవేశపెట్టకూడదు ప్రే చేస్తుంటే ఏంటి కాబట్టి మాకు కోర్టు కేసును ఎగ్గాలండి మాకు ఏదైనా హోమని చెప్పండి నేను వాడికి ఏం హోమని చెప్పారు మీరు కచ్చిపెరపకాయలు హోమని చెప్పాలి అదే హోమం కోర్టు కేసును ఎగ్గాలంటే కోర్టు కేసును ఎగ్గడం ఎందుకు తమ్ముడు నువ్వు నెగ్గినా ఒకటే ఓడిపోయినా ఒకటే ఇది దోదింత సపన ఇది రెండు రోజుల స్వప్నం రాయిదే దీంట్లో నెగ్గి నెగ్గిన వాడి స్వప్నమే స్వప్నమైనా ఓడినవాడి స్వప్నమైనా ఒకటే అని మీరు చెప్పారనుకోండి వాడు వింటాడా కాబట్టి శ్రేయస్సు కోరేవాడు మంత్రముల ఏటల సరైన దృష్టికోణాన్ని కలిగి ఉండాలి ఊరికే అరడద మంత్రాన్ని పోవేసి కూర్చోవడం కాదు ఏదో ఒక్క మంత్రాన్ని పట్టుకోవాలి పట్టుకుని గాయత్రి మంత్రం చాలు గృహస్థులకి ఇంకో ఊరికే ఎన్ని మంత్రాలు అక్కర్లేదు సన్యాసులకి ఓంకారము గాయత్రి అయిపోయింది పని ఇనాఫ్ దాన్ని గట్టిగా పట్టుకోవాలి ఆ దర్శనాన్ని స్వీకరించాలి దర్శనం చేయాలని వెళ్ళాలి అంతేగాని మాల తిప్పాం ఈ మాల మొన్న ఒక ఆయన మంత్ర ఇది మంత్ర భండార మాలలు మంత్రాలు సిద్ధంగా ఉన్నాయి పోయింది మాలలు రకరకాల మాల స్ఫటికమాలలు రుద్రాక్ష మాలలు పులసమాలలు మాలలు మంత్రాలు రండి మీకేం మీకే కోరిక ఏమిటి అంటే మాకేమో సంతాన ప్రాప్తి కావాలరా అని వాడికో మంత్రం ఓ మాల ఇంకొకడు మేము కోర్టు కేసులో ఇబ్బందిగా ఉన్నారా వాడికో మంత్రం ఓ మాలా నిజంగా ఇదంతా కూడా చాలా మ్యూటిలేటెడ్ ఎఫ్ఐఆర్ సో ఆ మంత్రం యొక్క పవిత్రతని మనం జాగ్రత్తగా గమనించాల్సి శ్రేయద్ది చూసుకోవాలి నేను ఏదైనా నా ఓవర్ ఎంతూజియాజంలో మీ మనస్సుకు నచ్చని మాట ఏదైనా చెప్పుకున్నట్లయితే మన్నించండి మళ్ళీ రేపు కొరసాగించాం ఓం పూర్ణము పూర్ణములు